గోవిందర పదాంబుజమగ్రచిపోవాగోమాత్య సజ్జ ే కను సౌకజు వెంకటే వ్యాగం కాదం శిక్ పౌత్రమోగరామేందరూ పరంపరలు గురుడు కృపాచార్యులు కృతవర్మ అశ్వారా ఏ కదిసినారు వారితో యుద్ధం చేసే సమయమునందు ఆ బృహత్బరుడు వచ్చి తాకినాడు అభిమన్యునితోందో అజమన్యుడుకేతు యొక్క కనస్సు నడికి సారథిని గురదములను నరికి బాధ వహించినాడు కోపము పాటము గంతువే కవియుడుల్లా ఆ సమయమును దాలు కత్రేసుకున్నటువంటి వాడై భూమికి లంఘించినాడా బృహద్బలుడు మహాపరాక్రమోతుడైన బృహద్బలుని ఒక దివ్య నారాధ్యాకరణంగా లాగి భక్షస్థలమునకు గురి చేసి గుండె పగిలి కింద పడి తచ్చిపోయినాడు బృహద్దివీవాడు వాడు పడే ఒక్కసారిగా వచ్చి పైబడిన చేసిన సంధ్యాసమయ సూయ బింబ ప్రజ బింబం ఉండగా యుద్ధము రక్తము దొచ్చిల్లి ఇద్దరు శరీరముల ఎంతో రక్తము సవించగా అర్హనై కంచాకాలమునందుడు సూయ ప్రతిబింబము ఇలా ఉకారంగా భాషించినారు కర్ణుడు అభిమన్యుడు యొక్క సేనాధిపతిలో వాళ్ళు వచ్చి తిరగబడినారు అభిమన్యుని మీద చక్రవధ వినప్పుడు ఆ వాటి మీద తిరగబడి అర్థములను ప్రయోగించుట చాలా ఆశ్చర్యకరముగా కనిపించింది సమా తూచే వారికి మగతూడైన మగజపతిని మాదిరిగా వచ్చి అభిమన్యుని మీద తీల్చే ఆడు బాణములు ప్రయోగించుకేసారిగా అతని యొక్క సారథిస్తు గుర్రముల యొక్క తలలు అతని తల ఆరు ఒక్కసారి లేచిపోయినవి ఎట్లు పూర్వ వైరంగు ది తలపడిన మా గత కుమారు నవలీల నేలం కలిపి సంహనాదంగు చేసినంగా పూర్వ వైరం చేత వచ్చి తలపడ్డా మాగధుని నరిగి భూమి మీద బలి ఇచ్చినటువంటి వాడై సింహనాదం చేయగలసూ ఆతని యొక్క ఆ టోపాన్ని చూచిందలేక దుశాసన్ని కుమారుడు వచ్చిన్నాడు కోటక చతుర్రము నాలుగు బాణముల చేతను చేతను పది బాణముల నొప్పించిన అతని యొక్క శరీరం అంతా పది బాణముల చేత నొప్పించినాడు కమలచాన పాతేసి వారి చేత కన్నుని ఎర్రగా కాగా మహాకోపం అవలంబించినటువంటి వాడయ్యేడు బాణముల చేత అతన్ని నొప్పించినాడు ఆ దుశాల నీ తండ్రి ఉన్నాడే దుశ్వాసనుడు వచ్చినా తో తలపడి సగము చచ్చి పోయినాడు నీవు వచ్చినా మీద ఢీకున్నావు నీవు ఎక్కడికి పోలే కుసు ఆకర్ ఆకరణార్థంగా లాగి వదిలినాడు బాణము దోడసు తొండు తాజినేసిన దగ్గర్లో ఉండి చూస్తూ ఉన్నాడు గనుక దోడసు చుడు నాడి అశ్వత్థామా ఒక దివ్యాస్తమును ప్రయోగించి ఆ బాణమును నరికినాడు అతని దిక్కులు తోటే చూడకుండా మనుమని యొక్క ఆ సూతుడు నాటే సారథిని నరికి ఆరు బాణములు వచ్చేట్టుకొచ్చినాడు మరిగిపోయినాడు అతను ఆ దుశ్చాసు కుమారుడు సాయంకాలం అయింది అట్టి సమయమును సమయముందు సమయమును శత్రుంజయుడును చందకేతుడు నువర్చసుడు ను మొత్తమంతా కలిసి ఏ జీభవించి తాకినా రోగి మగలగు నమ్మీల నానా గాంచి ఆది ఆత్మల్ను ప్రయోగించినటువంటి వాడయ్యా రాజులు వచ్చినటువంటి వాడిని అందరినీ కూడా శరీరములన్నీ ఖండ ఖండములయ్యే జట్టు నడికినాడు గాంధారపతి చేసి ఆ గాంధారపతి ఉన్నాడే శోకునిలాగా అతన్ని జర్యోధను దశకు వెళ్లి లంఘించినాడు ఆచార్యునందో దోనుడేమంటాడు ందుడున్నాడే దుయోధన్ీటికి తూగుతూ ఉన్నాడయ్యా నీవు ఓదకే చూడదకున ఇచ్చే సమయమును చూడం విన్నవాడు గాని ఎలసలం పోయేడు వాడుగాడు మనమందరము ఊడుకుని ఎక్క పెట్ట కుమారుపై నలవడింపవలైన అతడు చూడటానికి చిన్నవాడే గాని అలసపోయేవాడుగాడు మహావీడు మనం అందరము ఏకీభవించి పోయి అతని మీద పుని కలిపి చేస్తూ వాడం వల్ల పీడుతుండే సోత పుత్రులు కుంభ సంభవన ఆలోచించిన రస సూడుము వీడు నొప్పించే నిలువలకు నెలపగుట అసము డెంపక ఏల గరచుకుని ఎన్నవాడా స్వామి చూడండి నా శరీరం అంతా కూడా జర్చరితమైపోయింది వాటి యొక్క బాణముల చేత క్రింజుని వాణం చే బాణముల చేత కానీ ఏల గడుచుకొని పారిపోతే బాగా ఉన్నది పిల్లవారికి కూడా పారిపోయాడని అంటారు నేను బితుగేడుస్తూ ఉన్నాను సుమా శరీరం అంతామైపోయింది అతని బాణముల చేత గా అతని అర్జునునితో మనం అనేక పర్యాయములు యుద్ధం చేసి ఉన్నాము కానీ అర్జును యొక్క చెయ్యి కూడా ఇంత ఇంత ఘోషంగా రేసు అతన్నతాడు ాను నేను ఎతను దాని నెత్తంపంబుగా కారణం చేత అభేచ్ఛ కవచుడు వాడి యొక్క కవచముగా జగను గనుగా ఆ అర్జునుడేమో ఇతనికి ఇచ్చినాడు ఆ విద్యా ప్రభావం చేత కవచము చగదు జయించవల ను అంటే ధర్మ యుద్ధములో మాత్రం జయించలేవు మనము ధర్మయుద్ధంలో మాత్రం జయించలేవు మనం ఇందరు ఏ జీభవించినప్పటికీ మన వాళ్ళ పాడు వాడు ఇక అధం మారి కూనుకోవాడు అధర్మాన్ని పూనుకుంటే పడవలసిందే తప్ప ధర్మ యుద్ధంగా ధర్మంతో ధర్మంగా యుద్ధం చేసి మాత్రం వీడిని పడగొట్టడం ఆ సాధ్యమయ్యా కడుడా అన్నాడట అయితే ఏమిటన్నాడు ఏం చేయాలన్నాడు ఏమి లేదు వంచన చేయాలి కపటం చేయాలి కపటం చేసి ఆ పాటున ఆ తనస్సు దాన్ని నరికేయాలి కోటకముల చంపక సోత సమయాలూ కోటకములు గురదములు చంపే చేయాలి ఉన్నాడే వాడిని చంపవలే ఎదురుగా ఉండి చంపడం మాత్రం ఎవరికి సాధ్యపడదు చేతను జనయవలని దేవతలకు చేతులో తలని పటు పరాక్తమూ కనుకాలతో చేయవలసిందే దప్పని జయించవలన సాధ్యపడలు సుమాంగితుడు భయం పెటకు అయితే పాపానికి ఒడిగట్టా పా ఒడిగట్టడయ్యా లేకపోతే పడడు మరి ఎవరుగా ఒడిగట్టాడు అతమానికి అంటే పాపాల కరికి భైరవుని నేనే నాటి కనుడు ఆ ఆ అయితే చేయి చేపడబట్టవచ్చు అంటే కొంతసేపు యుద్ధం చేసినట్టుగా చేసి పారిపోయినట్టుగా వెనక్కి పోయట వెనక్కి పోయి ఆ వీళ్ళంతా తయారుగా ఉన్నారు ముందు యుద్ధం చేస్తూ వెనక్కి పోయి ఆ చేతిలో ఉన్న ధనస్థున్నది వెనక్కి ఉంది అది చాలా వారేష ఆ గురుడు అర్థం చెడు బాలవహించినాడు సంపె సారే ఆ దృపాచార్యులేమో సారథి నరికి నాడు అమ్మాయి నరసుడనాయుడు వెనతు చేతిలో ధనస్స పోయింది రథము పోయింది రెండూ పోయినప్పటికీ ఏమీ లక్ష్యం చేయను చేతియందు అయినప్పటికీ శునీ అధానా మొదలైనటువంటి వారు అనేక బాణములు ఉపయోగించి చిక్కుపరచి పొట్టినారు అభిమన్యుని వాడై తన విద్య పెంపు చేత గగనమును వేసినాడు పైకి తన విద్య కలిమి భంగిచదింప ఆ తన విద్య చేత గరుడు కదా ఎలా గగన భాగమును ఆ ప్రకారంగా తమ తమపైనది జగన్ సంచరిస్తూ ఉంటే ఎవరి మీద దూపుతాడో ఎవరిని నలుగుతాడో అని భయోత్పాదం చెందిపోయింది ఆ మన సైన్యమంతా వాళ్ళు పల్లెపునందుని ఎంతడు ఆ చేతిలో ఉన్నటువంటి కచ్చి కారు రెండు నరికి పాలవ ఇచ్చినాడు కర్ణుడు తొలకలైపోయే పడే వచ్చినాడు కర్ణుడు మీద చక్రములు గబాల్ని గకనము నుండి తూకినటువంటి వాడై తన రథం మీదికి తూకి ఆ ఉపెందుడు కదా సర్వేశ్వరడు చక్రాయుధాన్ని తీసుకుని ఎలా సంచరించును అలా ఒక చక్ర ఆయుధాన్ని తీసుకొని పైకి లేచితుండే మహాసమరంభం గలవాడై సింహరాజం చేస్తూనే ఉన్నాడు రథంగులు మని కంక నతులతో కలసి వెలుగా ఎక్కడ చక్కడే పట్టి పైకి గగనం ఉంది లేక తిరుగుతూ ఉంటే ఆ చక్ర రోజులు చక్రము యొక్క కాంతులు కంకణముల యొక్క కాంతి కదిసి కగడ భాగవంత ఆవరించగినంఠ సింధులతో కంఠ సింధు మదపు ఏ ప్రకారంగా ఉండునో లెక్క చేయకుండా ఆ ప్రకారంగా లెక్క చేయని వాడయ్యే కుంభ సంభవుడున్నీ పునకు కలిసి ఎత్తపుడు సేని చింతి చెందాడున కుమారముది మగత నంబు జలము బలము కుంభ సంభవుడు ద్రోణాచార్యుల మీదకు దూగుతూ ఉన్నాడట అతి సమయము నుండి ఆ కుమారు యొక్క శౌర్యము పరాక్రమము ఆ యొక్క మగతనము చూచి ంతా ఆశ్చర్యపడి కొనియాడినారు శబుని మొదలైనటువంటి వారు ఆ చేతిలో ఉన్న చక్రాయుధం దాన్ని కూడా నరికి పా పడవ ఇచ్చినారుంభోడి కొటి దాని కనివడు పెటకి యాదొనా తో నా తో ముడికి పిడిటికి దనియల్ల ఆ వంటనే తన వంమేతో ఉన్నోకి కదాయుదా నిదీసుకోని అచ్చుదాం వీటికి ఎవరి తిప్పుతూ పోతూ ఉంటే దెబ్బతో చచ్చేటట్టుగా ఉన్నాము అని రథం దిగి పారిపోయినాడ శ్రద్ధాని సారీ శ్రద్ధామయ్యంపి సారథ్యం చంపి మన దోతల ఎమ్ముల మీద పెరిగిన చందమ్మన సౌబుల్నిచినాంగా మన వారంతా ప్రయోజించే అత్తములున్నాయే వాటి చేతి ఏదో పెరిగినట్టుగా పెరిగినటువంటి అతనికి అడ్డపడటానికి వచ్చినటువంటి యొక్క కాంఠ రాజుని ఇరవై ఏడు మందిని నరికి పడగొట్టినాడు వాళ్ళ వసాటీలతో వసాతేశాధిపతులున్నారే పది మంది టీ వాల ఏనుగులతో వాళ్ళని పీడుగులు చేసి కేకయ్య సప్తకం చేసి ఆ కేకయ్య సప్తకంబు ఏడుగురు కేకయ్యూలు వాటిని అందర్నీ కూడా రథములతో కూడా నాశనం చేసి యోచలనుడుతూ వాడుతూ ఊగిపోతూన్నాడట ఉన్నది తెలియదు ఆ పౌరుషం ఉన్నది ఇది ఆవేశం వెచ్చిపోయింది ఆ కాలం చేత ఊరిగా తూగాడుతూ నాయట తూగాడుతూ ఆ పాడిపోతను పాడిపోయే వాటిని ఉలవసం వాడుతూ రే ఎత వెళ్ళాలా పారిపోతారు పారిపోయేంత కాలం కూడా చూస్తారు మీరు అది వారిని ఎలాడు వెళ్తూ ఉన్నాయట వాడవాడుతూ వేదవ్రత నలుగుతుండే ఎదుర్కొన్న వారిని నలుగుతూ వేదం వ్రతం ఉన్నది ఆ ప్రకారంగా విహరించిన సుమా బాలు దెబ్బతిని పారిపోయినటువంటి యొక్క దుశ్శాసం కుమారుడున్నాడే మళ్ళు రథం వేసుకొని వాడు వచ్చి తాకినాడు అభిమన్యుని జంపి ఇద్దరు కూడా చె గని తానత భూమి మీదకి ది ఆ భాతృ కుమారయుగమున్నది అయితే అనదములు కొడుకులే కదా దుశ్శాసుని కొడుకు ఏమో వాడు అర్జుని కొడుకేమో ఈ రాట ఆ అనదముల యొక్క ఆ ప్రకారంగా ఆ ఢీకున్న వారయీమ్మలూ ఆ ప్రకారంగా ఢీకున్నటువంటి వారయ్యి ఈ చూచే వారికందరికీ ఆశ్చర్యము ఆనందము దుఃఖము కలిగేటట్టుగా పోలి మీటి కోపమునొ్యత మండక నెత్తరులు సతర మాంసము పిండికి నంప నుండు ధరిత్రపై దొరగా చాలాసేపు ఇద్దరి శరీరములు నలిగిపోయినవి ఎములు ఉన్నాయే ఎముకలంతా కూడా చోట చోటమైపోయినవి ఒకరి దెబ్బలుచ్చేది ఒకరికి అలా అయిపోయి మాంసమంతా ముద్దలు ముద్దలు శరీరములు నలిగిపోగా ఇక ప్రాణములున్నాయే అవి ఆ శరీరములు ఉండగా ఇద్దరి ప్రాణములోకేతాలు లేచిపోయిన విలుమా ఆ దేవకా దేవకాంతలంతా ఒకరికంటే ఒకరు మేమంటే మేము అని ముందుకు వచ్చి వాడిని కౌగులించుకోవడానికి వచ్చినాగజ మిగాందను నలగించి నిర్దయ విధం ఉన్న దంపతల్లాకర ఉన్నదే సరస్సులో ప్రవేశించి మత గజము దాన్ని అవర్తూ నాశనం చేస్తూ ఉండగా బోయలంతా కలిసి మాయోపాయం చేత దాన్ని పట్టుకొని సమాధించినట్టుగా ఈ కౌరవ సైన్యమంతా ఆ ప్రకారంగా తమ యొక్క మాయోపాయములు చేత పడగొట్టినారు ఆ కాతికి వెళ్ళిపోయినటువంటి అక్కడిని మాదిరిగా తరసైన మాదిరిగా జగనతో రాజు కరచులు గల జలం దూర్పాములు పరపి ప్రకాశించు యొక్క సముద్రం ఉన్నదే ఆ జలం అంతరిపోగా ఎలా ఉండును గగను ఉంది తన యొక్క కాంతులన్నీ కూడా పలకించి జగత్నా వద్దు సంతోషపరిచి భూమి మీద పడిపోయిడు అని ఎన్ని యొక్క చంద బింబం మాదిరిగా ఏదమ్మ తమ వారికి బెంపు నచ్చియే సౌన్యంచేత తమ వారికి అందరికీ కూడా బెంపు చేసి అరుల సమయంంచి వసమతికి అలవ్రేగ గులి చే ప్రకారంగా వైరులందరినీ కూడా దలికినటువంటి వాడీ వినృతమూర్తి మహా అభిలాభమైనటువంటి దేహం కలిగిన ఆ యొక్క అభిమన్యుడలా ప్రకాశించిన అడు సుమా పడిపోయిరంగు యుద్ధ భూమి ఎందు నేత్రుడతోననుండే ఆ రక్త ప్రవాహం చేత భూమి యావత్ ఎర్రగా ఎర్రనైనటువంటి గగనం మాదిరిగా భాషించింది కుమారోత్తముడు చంద్రుకి అనొప్పే ఆ అభిమన్యుడు నాడే కగనమునందు ప్రకారంగా మాదిరిగా అప్రకాశించిన విషమంగా మిగుల పవ్య యోగ నిత్యనున్న విష్ణునికి వాటి నమ్ము ఎల్లుడంతో యుద్ధ భూమి ఆపత్తు సముద్రం మాదిరిగా ప్రకాశిస్తూ ఉండగా సముద్రమునందుకదా యోగ నిత్య ఉన్నా ఆ మహావిష్ణువు మాదిరిగా గోచరించినాడు అభిమన్యుడు మహిత సుగుమారమైన చందని భారణో మహా సుకుమారమైనటువంటి యొక్క శరీరం చిరి ఆ నీ సైనికులున్నారే కౌరవ పక్షములో ఉన్న సైన్యమంతా చాలా సంతోషిస్తూ జమవరాధముని యేసినారు సుమంగ్ దోఖి తలై కుంతి సుదలవాదుని నచా సంగతులై ది భాష్ప జలములు దరగనఓ ఆ అపన్నవ సంయమంతహ కోడా చాల దుఃఖం కలిగినటువంటి వారై జ్ఞానముని తో దుఃఖిస్తునారు ఆ తమ యమున బెక్కండు గుడీయ నయ్యి నొక్కని దంపుట యథంగఓ యని నలి కులది బెత్తెలు కున నక్కటి ముఖ భూత సంత్యం భూతములు మహాభూతములున్నవే ఆ పెక్కండు కూడా అనేక మంది కూడి అధ్యాయంగా ఒక బాగుసా సంహరించడం ఉన్నదే చాలా ఆక్రూసు కేకలు వ్యక్తి అభిమన్యుడెప్పుడైతే పడిపోయినాడో పాండవ బలములన్నీ కూడా రెచ్చబడిపోయి యుద్ధములు మారుకన్నవి ప్రోధ వీర లోకము ంచి పదాదులతో మాటి పెకండ సైనిక ఎవరుల సమయ తూచి మోగల విరిగించి వికనాచాయోధుల నెల్లను నొక్క దశకు వెలిచి అభిమన్యుడు నాడే కరములు పొడి చేసి ఆ గజములు ఏనుగులు నరిగి ఆ కురములు నరికి కాల్పరములంతా కూడా భూమికి బలి ఇచ్చి ఆ దోణాదులందరినీ కూడా కోరి పోషనట్టుగా తోలితన విహారమంతా చూపినటువంటి ఆ అభిమన్యుని గుర్తి మనము దుఃఖపడవలసిన పల్లేదు దివ్యలోకానికి వెళ్లిపోయినాడుకి ఆకై దుఃఖపడవలసిన పని లేదు ప్రొత్తు ఉన్నంత సేపు మన యొక్క శౌర్యములు తోపవలసి ఉన్నది వెళ్లిపోయినాడు గగడమంతా ఎర్రగా అయిపోయింది సుమ ఆ యుద్ధ ప్రదేశమేదబ్బ అది కాక మిగిలిన ప్రదేశములు కూడా ఎర్రగా భాషించినవి అసంఖ్య సమయమునందుని సాచనులు నలి రక్తపాదమును మాంస ఖాతనమును చేతూ మోతమ్మను పొందుతూ నాడుతూ వాడుతుంది కలకలమ్మను అనేక విధములైనటువంటి పోతే భేతాళాది పోతములున్నవి అనేకం బయలుదేరి ఆ మాంసములు తినుతూ రక్తములు తాగుతూ మహత్తరమైన కోలాహలంగా ఉన్నవి ైపుల సైన్యములు తమ యొక్క శిబిరములకు వెళ్ళిపోయినవి నీ కొడుకులు పంబమరిగిరి ఆ నీ కుమారులంతా చాలా సంతోషంగా వెళ్ళిన సైన్యం చాలా చచ్చింది చచ్చినప్పటికి అభిమన్యుడు పడినాడు అనే ఆనందపడుతూ పోయినారు నీ కుమారులు చిన్నబోగు ఆనందములతో పాండవులంతా చిన్న పోయినటువంటి ముఖములతో దైన్యము ఆవరింపగా చాలా దిగులు పడి వెళ్ళిపోయినారు అనుపేతం చేయగా పోని యొక్క రుణం గోవులలోను దొచ్చు నీవు పోవలసింది అని నేను చెప్పగానే గోవుల్లోకి ప్రవేశించే సింహం మాదిరిగా ప్రవేశించే అనేక మంది రసిపులందరినీ కూడా భూమికి బలి ఇచ్చి పోయినాడు సుమానాకు సంతోషము కలిగించవలన కొడుకుబడగా నాకు అర్జునుడు అడిగినేని వానితోనేవాడో అభిమన్యుని చూడగా ఏమైపోయినాడు అభిమన్యుడు అని అడిగే అర్జునునికి నేను ఏమి సమాధానమిచ్చేది అతని దాదాపు తెలియలి కదిక దుఃఖమేన చే శ్రీకృష్ణ స్వామి వారికి వారి చెల్లెలైన సుభదాదేవికి నేను చాలా దుఃఖాన్ని కలిగించిన వాడునైనా బాలుడు సుకుమారుడు పెళ్ళములందు బాలుడు చిన్నవాడు పెగు ఆలములందు అది చేరి లేడే అచ్చి కుమారుని పంపవచ్చునా అని ఆలోచన లేకుండా ఆ నీవు ప్రవేశించవలసింది యొక్క యోగములో అని నేను పంపించినాను దేని వల్ల అంటే రాజ్యాశ చేత గే అది ఆలోచను ఆలోచన పడి ఎలుసు మనసరం కొడుకు పాప కనుడు దగ్గంగా కొడుకులైనటువంటి వారికి తొడగటానికి కట్టుకోవటానికి రించడానికి పోషణములు వస్తములు ఇలాంటివిచ్చేవారు ఉన్నారు కాని ఈ యుధ రంగముందు పోయి నీవు ప్రవేశించవని పంపిణీంచినటువంటి వాడు నా నేను తప్ప ఇంకెవడు నేడు సుమాంగట్టి పాపకర్ణుడు వాటి తోడత లోకమయ్యేను బోనైతే అభిమన్యునితో కూడా నేను కూడా చచ్చిపోయినట్లయితే బాగా ఉండేది సుమాంగోగా పొంత శోకానని తాంత వివన్నత పొందు దొండ తోడు గుండెటు వాట నద్యను మగము పోయినట్లయితే ఆ కొత్త శోకం చేత కళ దగ్గర ఉన్న అర్జున్ యొక్క ముఖం ఉన్నది అది చూడకుండా పోయేవాణ్ణిను మరియు అనేక ప్రకారం చేయుట అని అనేక విధములుగా దుఃఖిస్తూ ఉన్నాడు అడ్డు సమయం నుండు వ్యాసమహర్షి వచ్చినాడు ఆసన వినాస ప్రముఖ పూజా విశేషం వచ్చినటువంటి వ్యాసమహర్షికి అజపాధ్యాధులిచ్చి ఆసన విన్యాసం చేసి ఆసనం వేసి గుర్తుండబెట్టి ఆ గజన పూజలన్నీ నరపేయమంటాడు ధర్మరాజు హరసేన అని అభివృద్ధి పంపించినా నేను వెనుక నేపు తనక సైంధవుడు మమ్మాగిన తోడ్పడ నువ్వు దప్పే ఆ వెనుకనే మేము బోధించినాము కానీ మమూ ఆ సైంధముడున్నాడే వాడు ఆగివహించినాడు మేము పోవటానికి సాధ్యపడలేదు అప్పుడు పెక్కడు నబ్బాటి నవ్విపతి విన నారని